పరిశుద్ధుడు తండ్రి కృపా సత్య సంపూర్ణుడీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభువా ఏసయ్య తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలమంతా తండ్రి నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన ప్రభ దివారాత్రములు తండ్రి నీ కంటి పాప కాచి కాపాడి ఈ దినంకు కూడా తండ్రి ఏసయ్య నీ నూతనమైన కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభ నీ సన్నిధులనైనా మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి మీరు మా పట్ల చూపించిన ప్రేమను కృపను బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులునైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభ ఏసయ్య నీకే యుగయుగములకు కలుగునుగాక హలెలియ తండ్రి ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారో అక్కడ వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి ఆ రీతిగా ప్రభ మీరు కృప సత్య సంపూర్ణుడమై మా మధ్యలో ఉండమని మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతూ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందండి నీ వాక్యం ద్వారా ప్రభ నాయన మాతో మాట్లాడండి అలాగే ప్రభ నాయన తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం ప్రభ నా రాని ప్రియులందరినీ మీరు నడిపించమని తండ్రి జరిగే ఆరాధన అంతట్లో ప్రభ నీ సన్నిధి నీ కృప మాకు తోడుగా ఉంచి నీకు మహిమకరంగా యొక్క ఈ ఆరాధన నడిపించమని ఆ రీతిగా నడిపించినారని మేము విశ్వసిస్తూ నైనా నీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆశ్చర్యమైన ప్రేమా కల్వరిలోని ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించీ ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించీ ప్రేమా శ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పావుని ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పావుని ప్రేమ నన్ను కరుణించి ఆదరించి చి నిత్య జీవమిచ్చే నన్ను కారుణించి ఆదరించి సేదీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమా పావనయని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావనసుని ప్రేమ సిలువలో పావిని మోసిన ప్రేమ నాకై మారణించి జీవమిచ్చి జయమిచ్చి తన మైమనిచ్చే నాకై మారణించి జీవమిచ్చి జయమిచ్చి తన మైమనిచ్చే శ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ ప్రమలు సహించిన ప్రేమ నాకై శాపము ప్రేమ విరలాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమై నేమ కల్వరిలో నీ ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నా నాపై జాలని చూపిన ప్రేమా నా స్థితి చూచిన ప్రేమా నాపై జాలిని చూపిన ప్రేమా నాకై పారుగ్య ముడి కన్నీ తిని తోడీ నాకై పారుగ్య శ్చర్యమైన ప్రేమా కల్వరిలో ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించినీ ప్రేమా మరణము కంటి బలమైన ప్రేమది నన్ను జయించినీ ప్రేమా ప్రేమార్ మనం దేవన్ వాక్యం ధ్యానించుకుందాం సిస్టర్ మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన ఏసు మీ అందరికీ నా శుభవందనములు తెలియజేస్తున్నాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్య నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు నైనా స్తోత్రములు ప్రభ ఇదిగో నా ప్రభా ని చిత్త ప్రకారంగా ఈ రోజు ప్రభ నాయన నీ యొక్క వాక్యాన్ని ప్రకటించటకు నువ్వు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు నీకు చెల్లిస్తున్నాను ప్రభ ఇదిగో నీ వాక్యాన్ని ప్రకటించబోతుండగా తండ్రి నా స్థానంలో నువ్వు నిలబడి నేను నువ్వు ఉండి మాకు వాక్యాన్ని ఉపదేశించమని నాతో మా అందరితో మాట్లాడమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఇక్కడ ఒకటో తిమోతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేనో వచనము ఒకటో తిమోతికి రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము పదిహేనో వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను కాబట్టి చూడండి ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించటం కొరకు అన్న వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది నై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడును అని ఈ తిమోతికి అపస్తుడైన పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు ఎందుకు అట్టి నేను ప్రధానుడును అంటే నేను కూడా యశుక్రీస్తు ప్రభుని అంగీకరించలేదు కాబట్టి నేనేం చేసినానంటే ఆయనను ఒప్పుకోలేదు కాబట్టి ఆయన గురించి సువార్త ప్రకటిస్తున్న ఆయన శిష్యులను సంఘాన్ని ఎంతగానో హింసించిన వాడిని ఎంతగానో చూడండి స్త్రీలని పురుషులని భేదం లేకుండా ఈడ్చుకెళ్ళిన చూడండి సంఘాన్ని పాడు చేయడమే తనకు ప్రాణాధారం అని లక్ష్యం పెట్టుకొని మరి ఆ రీతిగా సంఘాన్ని హింసిస్తూ సంఘం పట్ల దేవుని బిడ్డల పట్ల ఎంతగానో అపోస్తుడైన పౌలు ఆ రీతిగా ఆయన ఉన్నప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయనతో మాట్లాడతాడో సౌలా సౌలా నువ్వెలా నన్ను హింసిస్తున్నావంటే నువ్వెవరివని ఈ అపోస్తుడైన పౌలు అడిగినప్పుడు నువ్వు హింసిస్తున్న నేను ఏసును అన్న ఆ మాట విన్నాక చూడండి ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవుడు ఆయననే అని సత్యాన్ని తెలుసుకున్న తర్వాత తనకున్న గుడ్డితనం నుంచి స్వస్థత పొంది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అని ఆయన ఒప్పుకోలేదు కాబట్టే ఆయన ఏం చేసిండు సంఘాన్ని హింసించిండు బాధ పెట్టిండు సంఘాన్ని ఎంతగానో ఆయన శ్రమల పాలు ఎప్పుడైతే ఆయనకున్న యొక్క గృఢితనం అంటే ఆ కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే ఆయన స్వరం విని ఆయన చూడగలిగిండు చూడండి ఆ చూడగలిగిన ఆయనే తిమోతికి చెప్తుండో ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించట కొరకే అని చెప్పే వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమై ఉన్నదని చెప్తున్నాడు అట్టి వారిలో నేను ప్రధాడుని ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఏసుక్రీస్తు ప్రభుని ఒప్పుకొనని వాడిని ఎప్పుడైతే నేను ఆయన స్వరం విన్నానో ఆయన ముఖ దర్శనం నేను చూసినాను ఎప్పుడైతే నాకు సత్యము తెలియ పడిందో నేను రక్షణ పొంది పరిశుద్ధాత్మ పొంది అప్పటి నుంచి ఈయన కూడా ఏసే ప్రభు సువార్త ప్రకటించిన వాడు ఆయన కొరకు సాక్షిగా నిలబడినవాడు కాబట్టే యశు ప్రభు వచ్చింది పాపులను రక్షించట కొరకే యశు ప్రభు కూడా చూడండి నేను నీతి పిలవడానికి రాలేదు కానీ పాపులను పిలవడానికే వచ్చినానని చెప్పిండు రోగికే వైద్యుడు అవసరం ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదని చెప్పింది కాబట్టే యశుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించుట కొరకు అన్న వాక్యం అది ఎవరు ప్రకటించినా ఆ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమై ఉన్నదని పౌలు చెప్తున్నాడు కాబట్టి ఒకటో కొరందికి రాసిన పత్రికలో పదిహేనో అధ్యాయం మూడో వచనంలో నా ఉపదేశమును మొదట మీకు అప్పగించి అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడిను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మృతి పొందెను ఎందుకు యసుక్రీస్తు ప్రభు చనిపోయిందంటే ఎవరి నిమిత్తము మన పాపముల నిమిత్తము కాబట్టే పాపము లేనివాడు ఆయన అన్యాయపు తీర్పునొంది చూడండి శిక్ష ఆయన అనుభవించండి కేవలము పాపులమైన మనల్ని రక్షించుట కొరకే ఆయన శ్రమ ఆయన బాధపడ్డడు ఆయన హింసించబడ్డడు ఆయన దూషించబడ్డాడు ఆయన అవమానాలు పొందిండు ఆయనని ఉమ్మి వేసిండ్రు ఎంతగా అంటే వదకు తీయబడిన గొర్రెపిల్ల ఎట్లయితే మౌనిగా ఉందో అలా మన ప్రభు అంతగా చూడండి బాధపడింది శ్రమ పడింది నిందల హింసించబడింది దూషించబడింది కేవలము మన నిమిత్తమే కాబట్టి యసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండంటే పాపులను రక్షించట కొరకు కాబట్టి ఆ పాపులు ఎలా రక్షించబడతారంటే ఆయన చనిపోయింది మన పాపముల నిమిత్తము ఆయన సమాధి చేయబడింది మన పాపముల నిమిత్తము లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను కాబట్టి ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచండి ఎందుకు మరణించిండే నిన్ను నన్ను ఈ లోకాన్ని చూడండి ఈ లోకంలో సమస్త మానవాళికి సమస్త జనులందరి కొరకు వాళ్ళ పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయిండు దాని కొరకే ఆయన సిలువ వేయబడిండు చూడండి అలాంటి గొప్ప దేవుడు ప్రేమ స్వరూపి అయిన దేవుడు కరుణా సంపన్నుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అలా ఆయనను మనం ఏం చేయాలంట మనల్ని రక్షించుటకు నా పాపముల నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు నా పాపముల నిమిత్తమే ఆయన శ్రమపడి బాధపడిండు ఆ కలవరి శిలలో తన ప్రాణాన్ని రక్తాన్ని ఆయన త్యాగం చేసి మరణించి తిరిగి లేచింది నా నిమిత్తమే అన్న వాక్యము నమ్మదగినది అది పూర్ణ ఉన్నది కాబట్టి అలా నమ్మి ఎప్పుడైతే ఆ రీతిగా అందుకే రోమిల పత్రికలో పౌలు చెప్తాడు అదేమనగా ఏసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమునందు నువ్వు విశ్వసించిన నువ్వు రక్షింపబడుదువు ఎందుకు ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటావో ఎందు ఆ ఒప్పుకోవడం ఏంది నా పాపముల నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు చనిపోయిండు సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచండు ఆయన ఒక్కడే లేచిండు అంటే మనలను కూడా ఆయనతో లేపిండు కాబట్టి ఈ వాక్యము నమ్మదగినది చూడండి ఎన్ని ప్రేయర్లో మనం ఉండి ఎన్ని ప్రార్థనలు చేసుకొని కూడా యసుక్రీస్తు ప్రభు నన్ను రక్షించట కొరకే ఆయన పరమును వీడి తను తాను రిక్తునిగా మార్చుకొని చూడడానికి మనలాగా మనుషునిగా కనబడి మరణం పొందినంతగా సిలువ మరణం పొందింది చూడండి ఎవరి కొరకు మన కొరకు కాబట్టి అలా మన కొరకు చనిపోయిన దేవుణ్ణి మొదట మనం ఏం చేయాల నమ్మి విశ్వసించి మన పాపములన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని మారు మనసు పొంది ఏసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తీసం పొందితేనే చూడండి నువ్వు రక్షించబడతావు కాబట్టి మనం రక్షణ పొందాల మనం మారు మనసు పొందాల మన జీవితంలో ఎన్ని దినములు ఆ రీతిగా నువ్వు రక్షణ పొందకుండా చూడండి ఒక బ్రదర్ నాకు తెలుసు ఆయన నేను చిన్నప్పుడు నేను దేవుడు సేవ తెలియదు యేసుక్రీస్తు ప్రభు నమ్మనప్పటి నుంచి ఆయన ప్రతి వారం చర్చించబోతాడు ఇప్పటి వరకు కూడా రక్షణ పొందలే సుమారు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆయన భక్తి ఏమన్నా అర్థం ఉందా ఈరోజు మనుషులు అందరూ ఇలా ఉన్నారు బాప్తీసం పొందితే నేను అబద్ధాలు ఆడకూడదు నాకు అప్పులు ఉన్నాయి కాబట్టి అబద్ధాలు ఆడాలి కాబట్టి నేను బాప్తీసం పొందను అని చూడండి ఎంతో మంది వాళ్ళకి తెలుసు ఈ అబద్ధాలు ఆడడం ఇది చేయడం అన్యాయము దుర్మార్గమే అని నాకు తెలుసు గాని నేను అలా యశు ప్రభు నొపితే ఇలా చేయకూడదు అంటే వాళ్ళకి తెలుసు నేను చేస్తుంది తప్పు అయినా దేవుని సన్నిధికి వస్తున్నారు వింటున్నారు మరలా యసు ప్రభు దగ్గర రక్షణ మారు మనసు బాబు పొందట్లేదు చూడు వారం వెళ్ళడం వల్ల ఏమన్నా మేలు ఉందా ఏ దినమునా ఏ జామున ఏ గడినా ఆయన వచ్చినా మీకు తెలియదు కనుక అన్నాడు చూడండి నేను ఇప్పుడు ఉన్నాను ఒక గంట తర్వాత ఉంటానా ఉండనో నాకు తెలుసా ఎవరు ఏ సమయంలో ఏ స్థితిలో ఎప్పుడు చనిపోతామో ఎవరికి తెలుసు చూడండి మనము ఆలస్యం చేసి ఆ రీతిగా ఈ లోకంలో జనలందరూ యసు ప్రభుని నా నిమిత్తమే నన్ను రక్షించుట కొరకే యసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిండు నా నిమిత్తమే నా పాపముల విషయమే ఆయన చనిపోయిండు దాని నిమిత్తమే ఆయన సమాధి చేయబడిండు మూడో దినం నా నిమిత్తమే ఆయన లేచిండు ఆయనని విశ్వసించి ఆయన మరణంలో ఆయన నేను పాలు పొందితే నేను కూడా చనిపోయి పాతి పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెడతాడు కాబట్టి మనం గ్రహించుకోవాలా మన హృదయాలను సిద్ధపరచుకోవాలి ఎందుకంటే మనం ఎంత కాలం రక్షణ తీసుకోకుండా మారు మనసు పొందకుండా యేసు ప్రభు దగ్గర నీ పాపాలు నువ్వు క్షమాపణ అంటే ఆయన మన అపరాధములకు పాపములకు ఆయన రక్తము వలనే మనకి క్షమాపణ దొరుకుతుంది కాబట్టి ఆయన ఎందుకు రక్తం కార్చిండు ఎందుకు ఆయన ప్రాణ త్యాగం నిన్ను నన్ను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలా అంటే ప్రతి ఒక్కరూ మారు మనసు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాల ఈ వాక్యాన్ని నా నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు చనిపోయిండు నా నిమిత్తమే సమాధి చేయబడిడు నన్ను రక్షించుట కొరకే పాపం లేని ఆయన పాపాన్ని కూడా తన మీద వేసుకొని శ్రమపడి బాధపడి సమాధి చేయబడి అంతగా ఆ కలవరి స్థిలలో ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసింది నా కొరకే అని నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో విశ్వసిస్తావో ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర ఆయన సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఏసుక్రీస్తు నామములో నువ్వు రక్షణ పొందుతావు అది నీ జీవితంలో గొప్ప మేల్ ఆయన మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చిండు ఏసుక్రీస్తు ప్రభు ఆయన నమ్మి ఈ వాక్యాన్ని అంగీకరించి విశ్వసించి నువ్వు రక్షణ పొంది మారు మనసు పొందితే నీ జీవితానికి మేల్ అందుకే ఆయన మొదట ప్రధాన యాజకుడిగా వచ్చిండు చూడండి మనల్ని తండ్రితో ఆయన ఐక్యపరిచిండు సమాధాన పరిచిండు అంత గొప్ప భాగ్యము ధన్యత దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహిస్తుడు కానీ వింటున్నారు కానీ ఎవరు ఆ రీతిగా రక్షణ పొందడానికి ఆ రీతిగా బాప్తిసం పొందడానికి రకరకాల కారణాలు రకరకాల ఆలోచనలు తలంపులతో వెనకడిగేస్తే చూడండి అది ఎవరికి మేలు మేలుల విషయమై ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు ఈరోజు యేసుప్రభుని నమ్మి ఈ వాక్యాన్ని అంగీకరించి నువ్వు ఎప్పుడైతే నీ పాపాలకు క్షమాపణ పొందుతావో నీ జీవితంలో అప్పుడే గొప్ప మేలు చూడండి కాబట్టి ఏసుప్రభు చెబుతుండ్రు లేఖనముల ప్రకారము మన ప్రభు మూడో దినమున లేపబడెను ఒకటో పేతుడు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో పాపముల విషయమై చనిపోయి ఆయన ఎందుకు చనిపోయిందంటే మన పాపముల విషయమై సమాధి చేయబడ్డాడు అంటే చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున మన ప్రభు లేచిండు కాబట్టి మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి ఎవరు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది నన్ను రక్షించుటకు అన్ని నమ్మి పూర్ణాంగీకారంతో అంగీకరించిన వాళ్ళందరూ స్వస్థత పొందుతారు ఎట్లా అంటే ఆయన పొందిన గాయముల ద్వారా చూడు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత కాబట్టి ఆ కలవర ఆయన మన పాపములను అపరాధములను మన వ్యసనములను దోషములను సమస్త మన అతిక్రమములు ఏ కృత్యములు అన్నిటి నిమిత్తము మన మీద పడాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన శ్రమ పడింది బాధపడింది అంతగా మరణం పొందినంతగా శిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టింది ఎవరిని మనల్ని రక్షించుకోవడానికి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలనే అందుకు ఏసుక్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపి ఏసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు ఆయనలో ఎందుకు పక్షపాతం లేదంటే ఆయన సువార్త సర్వలోకమునకు సర్వ సృష్టికి ఎందుకు సువార్త ప్రకటించమండంటే ఏసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం పరలోక రాజ్యానికి పోగలం ఆయననే మనకి మధ్యవర్తిలాగా వచ్చిండు కాబట్టి నా ద్వారానే తప్ప తండ్రి యొద్కు ఎవడు రాడు అని చెప్పిండు కాబట్టి అలాంటి దేవుణ్ణి నువ్వు నమ్మి పూర్ణ అంగీకారంతో నీ హృదయమందును విశ్వసిస్తే ఎప్పుడైతే నీ పాపముల నిమిత్తం ఏసుక్రీస్తు ప్రభు చనిపోయిండు అని నువ్వు గ్రహించుకొని ఏసుక్రీస్తు ప్రభు దగ్గర నీ అపరాధములు పాపములు అన్నిటిని నువ్వు ఒప్పుకొని నేడే అనే దినము ఉండగానే నువ్వు ఏసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందితే చూడండి రక్షించబడతావు అది నీ జీవితంలో గొప్ప మేలు కాబట్టి చూడండి రక్షణ పొందలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రక్షణ పొందాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ రీతిగా నిన్ను నువ్వు నీ మనస్సును నువ్వు సిద్ధపరచుకోవాల చూడండి కాబట్టి అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఎందుకంటే చూడండి ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో నేను మొదటి వాడను జీవించువాడను అంటే ఏసుక్రీస్తు ప్రభు మొదటి కడపటివాడు అంటే ఆయన ఈ లోకానికి వచ్చినాక ఆయన ఎదుట నిలబడేది తీర్పు తీర్చే దేవుడు న్యాయాధిపతి మన యేసుక్రీస్తు ప్రభు కాబట్టి జీవించు వాడను ఎట్లా చూడండి మనల్ని ఆయన ఏం చేసిండు మన పాపముల విషయమై చనిపోయినప్పుడు మనం ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముతామో విశ్వసిస్తామో ఆ రీతిగా మారుమనసు పొంది రక్షణ పొంది ఏసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తీసం పొందిన తర్వాత నువ్వెలా జన్మించిన వాడవు నీటి మూలంగాను ఆత్మ మూలంగా నువ్వు జన్మించినావు కాబట్టి ఆయన ఏం చేశాడు నిన్ను పరిశుద్ధాత్మనికి ఆలయంలాగా నువ్వు చేయబడ్డావు అంటే ఏసుక్రీస్తు ప్రభుని నువ్వు నమ్మడం వల్ల ఏసుక్రీస్తు ప్రభును విశ్వసించడం వల్ల అలా ఏసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణంలో నువ్వు పాలు పొందడం వల్ల నీ పాపముల విషయమై చనిపోయిన నువ్వు ఆయన నీతి విషయంలో ఆయనతో పాటు నువ్వు కూడా లేచిన కాబట్టి ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మారినావు కాబట్టి చూడండి ఆయన పరిశుద్ధాత్ముడుగా మనలో ఉండి మనతో ఉండి జీవించే దేవుడు కాబట్టి ఆయన జీవించు వాడను మృతుడు నైతిని గాని ఎందుకు మృతుడైండు ఆయన అంటే మన పాపముల విషయమై ఆయన మృతి దాని నిమిత్తమే ఆయన సమాధి చేయబడి మరణాన్ని కూడా జయించి పునరుద్ధానుడై యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిండు ఎందుకంటే ఇక్కడుంది వాక్యం మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను కాబట్టి సజీవుడైన దేవుణ్ణి ఈ చూడండి ఈ మరణము ఆయనని ఎట్లా బంధించుద్ది అది అసాధ్యం అదే అపస్తుల కార్యము రెండో అధ్యయం ఇరవై నాలుగో వచనంలో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనల తొలగించి ఆయనను లేపెను కాబట్టి మృతుడనైతిని గాని ఎందుకు నేను మృతుడినైనంటే మన పాపముల విషయమై ఆయన మృతి పొందాను చూడు కాబట్టి మృతుడినైతుని కానీ ఇదిగో యువయుగములు సజీవుడినై ఉన్నాను అంటే మరణము ఆయనని బంధించట అసాధ్యము ఎందుకంటే మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాబట్టి మరణాన్ని కూడా ఆయన జయించిన వాడు చూడండి ఎందుకు అంటే చూడండి మొదట ఆదాము ఎట్లయితే ఆ ఏదైనా తోటలో ఉన్నప్పుడు చూడండి అనాది కాలం నుండి దేవుడి యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆయన మనుషులను తన పోలికలో తన స్వరూపంలో ఆయన నిర్మించుకొని తన ఎదుట వాళ్ళు ఉండాల తనతో పాటు వాళ్ళు ఉండాలా వాళ్ళతో పాటు దేవుడు ఉండాలా అన్నదే యేసుప్రభు యొక్క ఆశ దాని నిమిత్తమే ఆ ఏదైన తోటలో దేవుడు వాళ్ళతోనే ఉన్నాడు వాళ్ళు ఆయనను చూస్తూనే ఉన్నారు ఎప్పుడైతే ఆ ఫలము తినద్దు అని దేవుడి ఆజ్ఞ దేవుని మాట వాళ్ళు ఆ మాట విని భయము కలిగినంత కాలము వాళ్ళకి ఏమీ కాలేదు వాళ్ళు దేవునితోనే ఉన్నారు ఎప్పుడైతే సర్పము తన కుయిత్తు చేత అవన్నీ మోసపరిచి ఆ ఫలము తినేలాగా తన మనసును ప్రేరేపించిందో అంటే మనసు అనేది నిబ్బరంగా ఉండాల ఆ మనసును ప్రేరేపించిందో అప్పుడు ఆదా అవేం చేసింది ఆ ఫలం తినింది ఆ తినడం ద్వారా ఆదాముతో కూడా ప్రేరేపణ ద్వారా తినిపించింది అంటే ఇప్పుడు దేవుని ఆజ్ఞ తినకూడదు కానీ వీళ్ళు ఏం అతిక్రమించి ఆ ఫలము తిన్నా ఎప్పుడైతే అతిక్రమించి ఆ ఫలము తిన్నారో ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి ఈ ఆదాము అవ్వ ద్వారా ఏమొచ్చింది పాపము వచ్చింది పాపము వలన వచ్చు జీతము మరణము కాబట్టి అప్పటి వరకు దేవుని సన్నిధిలో ముఖాముఖిగా ఉన్నవాళ్ళు అప్పటి వరకు దేవునితో ఉన్నవాళ్ళు ఎట్లా దేవునికి వేరుపరచబడినరంటే దేవుని మాటకు లోబడకపోవడము దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే అందుకు దేవుడే మైండ్ దూరమైండ్ ఈరోజు అలా ఈ లోకంలో మనుషులందరూ ఎలా ఉన్నారు తండ్రికి దూరముగా ఉన్నారు అంటే దేవుడు చూడడానికి వీళ్ళు ఎలా ఉన్నారు దూరంగా ఉన్నారు ఎందుకు వీళ్ళందరి మీద ఏముంది పాపముంది అందుకు ఆయన కరుణాస్థంపన్నుడై ఉండి మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారమై ఉంటే అంటే ఈ అపరాధాలు పాపములు నిమిత్తం మనుషులందరూ ఎట్లా ఉన్నారు చచ్చిన వారి లాగా ఉన్నారు అలా చచ్చిన వారి ఉన్నప్పుడు సైతము ఆయన కరుణా సంపన్నుడై ఉండి తన ప్రేమ చేత మనలను ఏం చేసేడు బ్రతికిచ్చు కాబట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ చూడండి పాపంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఆయనకి విరోధులే ఎందుకంటే ఆయన సన్నిధికి వీళ్ళు రాలేరు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిండు ఆయననే కుమారుడిగా వచ్చి చూడు ఆ పరమును వీడి తండ్రి ఏం చేసిండు ఈ ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని పాప శరీరాకారముతో నింపి ఆయనను ఏం చేసిండు బలి అయ్యిండు ఎవరి కొరకు మన మన పాపములన్నీ ఎవరి మీద వేయబడ్డాయి ఏసుక్రీస్తు ప్రభు అంటే ఆదాము కానించి ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఆయన మరణించిన జనులందరి పాపాలు చూడండి ఎవరి ఏసుక్రీస్తు ప్రభు మీద వేయబడ్డాయి కాబట్టే ఆయన చూడండి ఆయన ద్వార కాబట్టి మన నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు ఎందుకంటే యుహోవ వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేయుడు కాబట్టి పరిశుద్ధుడు ఏసుక్రీస్తు ప్రభు ఒక్కడే కాబట్టే ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే ఆ స్త్రీ గర్భవతి అయి యేసుక్రీస్తు ప్రభుని కుమారునిగా కనింది చూడండి తల్లి గర్భంలోనే మన పాపం చేసిన వాళ్ళం కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడు మన పాపముల విషయమై చనిపోయింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయనను విశ్వసించడం వలన చూడండి మన కొరకు చనిపోయిన ఆయనను విశ్వసించడం ద్వారా ఆయన శిలువ మరణంలో మనం పాలు పొందడం ద్వారా మనం ఏమైనామంటే పరిశుద్ధులుగా మార్చబడినాం ఈరోజు నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటేనే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో నువ్వు ఉండగలవన్నట్టు దేవునితో నువ్వు ఉండగలవన్నట్టు చూడండి నీ మీద పాపములు ఉంటే నీ మీద అపరాధములు ఉంటే నీ మీద దోషములుంటే ఆయనకి నువ్వెప్పుడు విరోధిగా ఉంటావు అంటే దూరముగా ఉంటావు దేవునికి దగ్గర కాలే అలా ఈ లోకమంతా తండ్రికి దగ్గరగా కాలేదు కాబట్టే మధ్యవర్తిగా కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు లోకానికి జన్మించి నిన్ను నన్ను ఆయన తండ్రితో ఐక్యపరచండు సమాధాన పరచండు ఈరోజు లోకానికి చూడండి లోకంలో ఉన్న ప్రతి జనులకి ఈరోజు దేవుడిస్తాను ఈ ధన్యత ఈ భాగ్యము చూడండి నువ్వు ఎక్కడ ఎంత ప్రాయసపడినా దొరకదు కాబట్టే మనము రక్షణ పొందని వాళ్ళు నమ్మల ఈ వాక్యము నమ్మదగినదని ఏంది ఆ మాట యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించట కొరకు కాబట్టి నేను రక్షింపబడకపోతే ఎట్లా నేను ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు దగ్గర నా పాపాలు నా నేను ఒప్పుకోకుండా మారుమనసు పొందకుండా ఏసుక్రీస్తు నామంలో నీ బాప్తిసం పొందకపోతే చూడు ఎట్లా నువ్వు ఆయనతో ఐక్యం ఎట్లా ఆయనతో ను సమాధానం పడగలవు ఎట్లా ఆయన రాజ్యంలోకి పోవాల మధ్యలో మధ్యవర్తిగా ఏసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలా ఆయనను అంగీకరిస్తేనే నీకు ద్వారము తెరవబడుతుంది ఎక్కడికి పరలోక రాజ్యానికి ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడడు ప్రవేశించలేడు ఎందుకు ద్వారపాలకుడు లాగా యశుక్రీస్తు ప్రభ ఉన్నాడు కాబట్టి కాబట్టి మనం నమ్మాల విశ్వసించాల మన అపరాధములు పాపములు నిమిత్తము చూడు పాపము లేనివాడు పాప శరీరాకారంతో నింపబడి ఆయన మరణించిండు సమాధి మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచి ఇప్పుడు పరిశుద్ధాత్ముడుగా ఎవరైతే ఆయన సిలువ మరణంలో పాల్పొంది ఆయన ద్వారా పాప క్షమాపణ పొందిని ఆయన ద్వారా పరిశుద్ధపరచబడిన అలాంటి పరిశుద్ధుల్లో పరిశుద్ధాత్ముడుగా ఆయన ఈరోజు మన మధ్యలో మనలో ఉండి ఆయన జీవించుతున్నాడు కాబట్టి ఈ వాక్యము నమ్మదగినది కాబట్టి మనము ఆ రీతిగా ఆయనని నమ్ముకుంటే ఈ వాక్యాన్ని నమ్మి నువ్వు విశ్వసించి యసుక్రీస్తు ప్రభుని అంగీకరించి నన్ను రక్షించుట కొరకే వచ్చిండు అన్నదే నీ అంగీకరణ ఎప్పుడైతే అట్లా అంగీకరించి నువ్వు మారు మనసు పొంది బాప్త్యసం పొందితే నీ జీవితంలో గొప్ప ధన్యత భాగ్యము ఇక వేరొకటి లోకంలో ఏదీ లేదు ఆయన మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చాడు యశు ప్రభు నమ్ముకుంటే నీ జీవితంలో మేలే జరుగుతుంది చోదనలు ఉన్నాయి శ్రమలున్నాయి కష్టాలున్నా వాటి అన్నిటిలో కూడా ఆయన ప్రేమ ఉంటది కాబే ఆ ప్రేమ చేత ఈ బంధం ఏర్పడింది కాబట్టే అనుక్షణము అనుదినము తెలిసి చేసినా తెలియక చేసినా తప్పిదములు చేస్తున్నా ఆయన గద్దిస్తుండు శిక్షిస్తుండు తర్వాత మన తప్పులన్నీ తెలియజేసి మనల్ని సరిచేసి మరలా ఆయన మార్గంలో నడిపిస్తు ఇలాంటి ప్రేమ స్వరూపి దేవుడు ఒక్కడను కూడా లేడు కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం నమ్మాల కాబట్టి చూడండి అపోస్తుల కార్యము పదమూడో అధ్యాయము ముప్పై వచనంలో అయితే దేవుడు మృతుల నుండి ఆయనను లేపెను అలాగే ఒకటో కొరందిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనంలో దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి లేపును ఎట్లా చూడండి క్రీస్తు ఎపెస్థిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనంలో క్రీస్తు ఏస్తున్నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా ఏందా ఉపకారము చూడు నీ పాపముల విషయమై చనిపోవడం అంటే శిక్ష నువ్వు పడాల కానీ నీ శిక్షను ఎవరు వేసుకున్నారు వేసు క్రీస్తు ప్రాభు తండ్రి తన మీద వేసుకొని కీడు తను అనుభవించి నీ జీవితంలో గొప్ప మేలు చేశాడు నీ పట్ల ఆయన పారం భారముతో ప్రాయాసడ్డాడు శ్రమ పడ్డాడు కలిగిన దేవుడు రౌద్రము కలిగిన దేవుడు అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు దేవుడు పత నిబంధనలో ఆ తండ్రిని చూస్తే ఆయన ఎదుట నిలబడాలంటే భయం అలాంటి దేవుడు అంతగా తగ్గించుకొని ఈరోజు ప్రేమ స్వరూపిగా మారింది కేవలము మనల్ని రక్షించుట కొరకే అందుకే ఈ దినం ఈ క్షణం ఇప్పుడు కూడా దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు దేవుడు ఆయన ఒక్క దినము కోపిస్తే నువ్వు నేను ఆయనని చూడలేము తట్టుకోలేము చూడు అలాంటి కోపం కలిగిన దేవుడు కూడా ఈ లోకం పట్ల ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే ప్రతి ఆత్మ నశించిపోక ఎట్లా నశించిపోతుంది యేసు క్రీస్తు ప్రభు పాపుల కొరకై అంటే నా పాపముల విషయమై ఈ లోకానికి వచ్చాడు కాబట్టి నా పాపముల విషయమై మృతి పొంది సమాధి చేయబడి పునరుద్ధారుడై తిరిగి లేచండు ఆయన నమ్మి విశ్వసించి ఆ రీతిగా నేను మారు మనసు పొంది రక్షణ పొందితేనే చూడు అలా రక్షింపబడాలనే ఎవరు నశించిపోకుండా ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని ఆయన రాకడ ఆలస్యం అవుతుంది ఎంతో దీర్ఘశాంతము కలిగిన దేవుడు ఇప్పటికి కూడా ఆయన అలానే ఆ కలవరి స్థితిలో ఎట్లయితే తండ్రి ఆయన ఓపిక ఓర్పు సహనం కలిగి దీర్ఘశాంతము కలిగి పాపులను రక్షించే ఆయన ఎట్లయితే ఉన్నాడు ఈరోజు ఆయన రాకడ పట్ల కూడా అట్లానే ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను ఈరోజు సజీవ లెక్కలో ఉండగలుగుతున్నాం ఎందుకంటే ఆయన వచ్చిన దినమే నీకు చివరి దినం అన్నట్టు కాబట్టి చూడండి మనం గ్రహించుకోవాలా మనలో ఏమైనా తప్పులున్నా అపరాధములున్నా దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం తాగేవాడు చూసో లేదా తిరిగేవాడు చూసో లేదా వాడిని చూసో ఈరోజు ప్రతి ఒక్కరికి ఆయన ఆజ్ఞ ఇచ్చండి ఆ ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకుంటేనే నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించిన దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు కాబట్టి ఆయన చిత్త ప్రకారంగా జరిగించాలన్నా నెరవేర్చాలన్నా ఆయన మాటకు మనం లోబడాల ఆయన పట్ల లోబడిపోతే నీలో భయం ఉండ తిరుగుబాటుతానం అన్నట్టు ఈరోజు ఇష్టానుసారంగా ఎవరికి తగినట్లు ఎలా జీవించగలుగుతున్నారు ఎవరికి తగినట్లు వాళ్ళు ఎవరికి తగినట్లు లోకంలో బోధలు ఆచారాలు ఇవన్నీ తిరుగుబాటుతానం అన్నట్టు అయినా యేసుక్రీస్తు ప్రభుత్ సహిస్తుడు దీర్ఘశాంతం తంటే ఇప్పటికైనా విల్లు మరలా మారు మనసు పొందుతారేమో ఇప్పటికైనా విల్లు నా యొక్క చిత్తమేంది అని ఆలోచన చేసి దాని జరిగిస్తారనేమో ఇప్పటికైనా నా ఆజ్ఞలకు నాకు లోబడి విధేయత చూపించి నాకు తగినట్లుగా నాకు మాదిరిగా నన్ను పోలి నా అడుగు నడుచుకుంటారని దేవుడు చూడు తన రెండు చేతులు బాహు చాపి ఈ లోకం వైపు చూస్తున్నాడు కాబట్టి మనం మనం ఆలోచించుకోవాలా మనల్ని మనం పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా ఈరోజు యేసు క్రీస్తు ప్రభు తండ్రి నాకిచ్చిన ప్రతి ఆజ్ఞ నేను నెరవేర్చగలుగుతున్నానా నాకు ఇచ్చిన ప్రతిదీ నా పట్ల ఆయన కలిగిన చిత్తాన్ని నేను జరిగించగలుగుతున్నానా నా పట్ల దేవుడి యొక్క ఉద్దేశాన్ని నేను గ్రహించి ఆ రీతిగా ఆయన ఉద్దేశాన్ని నేను నడుచుకుంటున్నాన మన ఆత్మల పరిశీలన మనకు ఎంతో అవసరం ప్రతి దినము ఆ రీతిగా దేవుడి సన్నిధిలో మనం అడగాల అడగకపోతే నీ బలహీనత ఎట్లా తెలుస్తుంది నా బలహీనత ఎట్లా తెలుస్తుంది అందుకు ఎవరు వాక్యం చెప్పినా వినగలిగే చెవులు మనకు ఉండాలా గ్రహించగలిగే మనసు మనకుండాల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించే తగ్గింపు మనకుండాల ఈ మూడు ఉన్నవాడు చూడు మారతాడు ఈ మూడు లేనివాడు మారరు శాస్త్రులు పరిచయలు అలానే ఉండేవాళ్ళు కాబట్టే చూడండి యసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభువే ఆయన అందరిలో ఉన్నవాడు కాబట్టి ఆయన అందరి ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనం గ్రహించుకోవాల ఈ ఆత్మ దేవుని సంబంధమైందైతే ఇది దేవుని ప్రేరేపణ ద్వారా కలిగిందైతే దేవుని వాక్యానికి లోబడాల మనం తగ్గించుకుంటుంది మనుషుల ఎదుట కాదు దేవుని ఎదుట మన జీవితంలో అట్లా వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించే మనకి హృదయం ఉండాలా మనసు ఉండాలా అలాంటి జీవితం ఉన్నవాడు వాడు బలహీనతల్లో ఈరోజు ఉన్న రేపటి దినము ఆ బలహీనతల నుండి వాడు బయటపడి బలపడి సమస్తము ఆయనను ఆయన పట్ల జరిగించగలడు ఎందుకు ఆ స్వభావం కలిగిన వాళ్ళు మారతరు ఆ స్వభావం కలిగిన వాళ్ళు లేకపోతే కఠినపరుచుకుంటారు అలా మనం ఎవరమైనా మన హృదయాలు కఠినంగా ఉండద్దు చూడు మన హృదయాలు ఆ రీతిగా కఠినంగా నేనైనా ఎవరమైనా కానీ క్రైస్తవులకు ఇది తగినది కాదు నిలబడి చెప్పే ఎవరైనా కానీ చూడు మనం గ్రహించుకోవాలా మన జీవితాన్ని మనల్ని మనం పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా ఆ రీతిగా ఈ వాక్యానుసారంగా నా జీవితం ఉందా ఈ వాక్యానుసారంగా నిజంగా నేను నడుచుకుంటున్నానా మనుషుల ఎదుట ఆర్భాటంగా ఒప్పుకోకపోయినా నీ ఆత్మ పరిశీలన చేసుకొనైనా నన్ను క్షమించు ప్రభో అని నీ హృదయంలో నువ్వు విశ్వసిస్తే నీ హృదయ రహస్యాలు ఇరిగిన దేవుడు క్షమిస్తడా క్షమించడా కానీ ఈరోజు లోకంలో అలా లేదు అంత ఆపోజిట్ అందుకు మనుషులు మార్పు చెందకుండా ఈ లోకానుసారంగా జీవించగలుగుతున్నారు కఠిన పరచుకొని దూరం అయిపోతున్నారు మనుషులని దూరం పెట్టేస్తున్నారు ఈ స్వభావం కలిగిన వాళ్ళకి ఎవరికైనా కానీ అది ఎంత మాత్రము ఏ మాత్రము అది ప్రయోజనకరం కాదు యేసు క్రీస్తు ప్రభు ఆయన మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడాలకుంటే ఏ ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు కాబట్టి అట్లా మాట్లాడే దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే మనల్ని ఏ రీతిగా ఉన్నాం ఆయనకి తగినట్లుగా ఉన్నామా ఆయనకి మాదిరిగా ఆయన పోలి నడుచుకుంటున్నామా అయన చిత్త ప్రకారంగా ఉన్నామా లేదు ఆయన చిత్త ప్రకారంగా లేకపోతే మన పట్ల ఆ కలవరి స్థిరలో యేసుక్రీస్తు ప్రభు పడిన ప్రయాసము వ్యర్థమైపోతాడు నువ్వు రచించిపోకూడదు నువ్వు రక్షింపబడాలన్నదే దేవుని ఉద్దేశం అదే ఆయన ప్రేమ కాబట్టి జగత్తి పునాది వేయబడక మునిపే అట్లా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన రాజ్యంలో ఉండాలన్నదే దేవుని ఆశ ఆ నిత్య నరకానికి పోకూడదు నిత్య రాజ్యానికి పరలోక రాజ్యానికి పోవాల ఆయన సన్నిధిలో ఉండాల ఇందుకు ప్రేమించిన వాడు ఆ రీతిగా తన పోలికలో స్వరూపంలో చేసినవాడు ఆ రీతిగానే తన ప్రాణాన్ని కూడా మన కొరకు త్యాగం చేసినవాడు మన కొరకు ఎంతో భారముతో ఆయన ఈ లోకంలో ఎన్నో శ్రమలు పొందినవాడు ఎంతగానో గాయపరచబడినవాడు అలాంటి గొప్ప దేవుడు యసుక్రీస్తు ప్రభు ఒక్కడే కాబట్టి అలాంటి దేవుని నమ్ముకుంటే నీ జీవితంలో మేలే జరుగుతుంది తప్ప మన జీవితాల్లో కీడు జరగదు చూడండి ఏసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు ఎందుకంటే చాలా మంది రకరకాలుగా రకరకాల బోధాలు ఉన్నాయి ఎందుకంటే అపవాది వాడు కుయిక్తితో మోసపరుస్తాడు మనల్ని గందరగోళానికి అయోమయంలోకి నడిపిస్తాడు కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటేనే ఆయన వాక్యాన్ని అంగీకరించి నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకొని పాప క్షమాపణ పొందితేనే నీటి మూలంగా ఆత్మ జన్మించితే గాని దేవుని రాజ్యాన్ని చూడలేవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు ఈ చూడలేకపోయినా ప్రవేశించలేకపోయినా ఇంకెక్కడికి పోతామంటే తన నాలుక కాలతుంటే అబ్రహాము రొమ్మునున్న ఆ యొక్క దరిద్రుడైన అతన్ని చూసి అతనేమో అక్కడ ఏమవుతున్నాడు నెమ్మది పొందుతుంది ఇతనేమో ఇక్కడ శ్రమ పడుతుడు శిక్ష పొందుతున్నాడు అందుకు యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడి ప్రాయో వాడికి ఏమి ప్రయోజనం అంటే చూడు ఆ ధనవంతుడు అన్ని సమృద్ధిగా ఉన్నాడు కాబట్టి తినడము త్రాగడము సుఖించడము ఆనందించడం ఆ రీతిగానే సుఖభోగాలు అనుభవించండి కానీ ఏసుక్రీస్తు ప్రభుని నమ్మకపోవడం వల్ల ఏసుక్రీస్తు ప్రభుని అంగీకరించకపోవడం వల్ల చూడు ఆయన యొక్క నామంలో బాప్త్యసం పొందకపోవడం వల్ల ఏమైంది ఆయన ద్వారా తప్ప తండ్రి రాజ్యంలోకి ఎవరు పోలేరు కాబట్టి నరకానికి పోయి అక్కడ భయంకరమైన శ్రమ అనుభవిస్తూ ఆ యొక్క తను నాతో పాటు ఉన్నారు చాలా మంది నాకు నా వాళ్ళ గురించి నువ్వు నన్ను ఇక్కడికి పంపించంటే నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పినా అవసరం లేదు మోసే ప్రవర్తలు ఉన్నారని చెప్పి యువరాళ్ళు సేవకులు చూడు ఈరోజు అలాంటి వాళ్ళు ఆ నరకంలోకి పోకుండా కాపాడబడాలంటే ఈరోజు నీ పిలుపు ఏర్పాటు నిశ్చయం చేసుకొని నువ్వు జాగ్రత్త ఆ రీతిగా ఆయన చిత్తాన్ని జరిగించకపోతే ఎంతమంది అలాంటి నరకానికి పోతారు వాళ్ళు అంగీకరించాలా విశ్వసించాలంటే మొదట ఏమై ఉండాల సువార్త ప్రకటించబడాల సువార్త ప్రకటించకపోతే వాళ్ళు ఎట్లా వింటారు ఎట్లా గ్రహించుకుంటారు ఎట్లా వాళ్ళు మార్పు చెందుతారు నమ్మకపోవడం వల్ల శిక్ష వస్తుంది అట్లా శిక్ష పొందకుండా ఉండాలంటే మోసే ప్రవక్తలు ఎవరు ఆ మోసే ప్రవక్తలు ఈరోజు చెప్పే నేను వినే మీరు లోకంలో ప్రతి ఒక్కరు ఏసు ప్రభుని నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు శిష్యుడిగా మారాల ఈరోజు ఆ చిత్తాన్ని ఆజ్ఞను ఎవ్వరు పాటిస్తలేదు అదే దేవుని దుఃఖం స్వార్థపరులు అయిపోయినారు అన్యాయస్తులు అక్రమము చేత అన్యాయము చేత దుర్మార్గము చేత వంచకుల ఆయన చిత్తాన్ని జరిగించకుండా విలాం లాంటి పక్క ద్రోవాలు పట్టించే వాళ్ళు ఉన్నారు ఈరోజు ఏ సంఘంలో ఎక్కడైనా విశ్వాసులు చెప్తున్నారో తప్ప వాళ్ళు శిష్యులు చేయాలని ఏ కూడా ఆలోచన లేదు అది ఎంత మోసము ఎంత అన్యాయము ఎంత దుర్మార్గము ఎందుకంటే అది కూడా ఆజ్ఞాతి క్రమమే పాపమే కాబట్టి చూడు ఎవరైతే మనము చూడండి రక్షణలోకి నడిపించిన ప్రతి ఒక్కరిని నువ్వు రక్షింపబ నీ ద్వారా రక్షించబడే వాళ్ళందరినీ నువ్వు వాళ్ళని శిష్యులుగా చేయాల అని ఆయన చిత్తాన్ని ఆయన సంకల్పాన్ని ఆయన ఉద్దేశాన్ని ఆయనను వెంబడిస్తున్న వాళ్ళందరికీ దేవుడు పెడితే ఎంత ఎవరు ఆ రీతిగా చేస్తున్నారు కాబట్టి మనం గ్రహించుకోవాలా కాబట్టి ఒక్క వాక్యం ఏంటంటే క్రీస్తు ఏస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టను అంటే రక్షించబడిన వాడు ఎక్కడున్నాడు పరలోకంలో దేవుని పక్కన కూర్చున్నాడు అలాంటప్పుడు పైనన్న వాటిని వెతకాలి కానీ భూలోక సంబంధమైన వాటిని వెతికితే చూడు ఈ లోకం మోసము అన్యాయము అక్రమము స్వార్థము ధనాపేక్ష చూడు ఇక్కడ అదే ఉంటది ఇక్కడ వెతికితే వాటిలో ఏదో ఒకటి మనలో ఉంటది తద్వారా ఏమవుతుంది పులిసిన పిండి కొంచెమైనా ఉంటే ముద్దంతా పాడిపోతుంది అన్నట్టు యేసు ప్రభు పులిపిండి లేని పులియని రొట్టెతో పస్కా అని ఆ పులియని రొట్టె అంటే వాక్యం దేవుని మాటలు ఆ పస్క అంటే యేసు క్రీస్తు ఆయనని వెంబడించాలా ఆయనని అనుసరించి నడుచుకోవాలా ఆయనని ఆరాధించాలా స్థుతించాలా మహిమపరచాలంటే నువ్వెలా ఉండాలా పులియని రొట్టెలాగా ఉండాలా అంటే నీలో ఏమి ఉండద్దు ఎందుకు యశుప్రభుని నమ్మి విశ్వసించి రక్షణ పొందిన తర్వాత ను పరిశుద్ధుడిగా మారిన తర్వాత ను పరిశుద్ధత కలిగి జీవించి ఆయనని ఆరాధించాల ఆ రీతిగా ఆయనని స్థుతించాల కానీ పులిసిపోయిన రీతిగా ఉండి చేస్తే దేవుడు ఎట్లా మన ప్రార్థనలు మన యొక్క స్థుతి నైవేద్యాలు మన యొక్క ఎలా చూడగలడు ప్రభు కీడు చేయవారికి విరోధంగా ఉంటారు కీడు చేసే వాళ్ళు ఎవరు సంబంధులు వాక్యాన్ని పాటించరు కీడు చేస్తున్నారో లేదు దేవుని పట్ల ఆయన చిత్తాన్ని ఏం చేస్తున్నారు అడ్డగిస్తున్నారు ఆయన శిష్యులు చేయమంటే అందరూ స్వార్థపరంతో వాళ్ళని వాళ్ళ యొక్క కంట్రోల్లో పెట్టుకుంటున్నారు సేవకులుగా ఎవరిని చేయట్లేదు ఆ రీతిగా ఆయన చిత్తాన్ని గ్రహించి కూడా జరిగిస్తలేదు కానీ మనం ఆ రీతిగా ఉండొద్దు కాబట్టి దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ నీకు వందనాలు ప్రభా నీకు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ నేన చెప్తుంది నేనే అని జనాలకి కనపడినా నేను నాలో ఉండి మాట్లాడే దేవుడవు నువ్వు ప్రభ కాబట్టి నువ్వు ఈ లోకానికి వచ్చిందే మా పాపలం విషయమై తండ్రి మమ్మల్ని రక్షించుట కొరకే మేము పాపులం ప్రభ అపరాధంలో చేత పాపంలో చేత చచ్చిన వారం ప్రభ అలాంటి మమ్మల్ని ప్రభ నువ్వు బ్రతికించవు ఎలా అంటే నీ ప్రేమ చేత తండ్రి కాబట్టి మా పాపంలో విషయమై నువ్వు చనిపోయి సమాధి చేయబడి మీరు పునరుద్ధారుడై తిరిగి లేచేండు అలా నిన్ను నమ్మి విశ్వసించి మారు పొంది బాప్తిసం పొందడం ద్వారా మేము కూడా తండ్రి నీతో పాటు శిలువ మరణం పొంది ఆ శిలువలో వేలాడి పాతి తండ్రి మేము కూడా లేపబడిన వాళ్ళం అలా లేపిన మమ్మల్ని పరలోకమందు నువ్వు తండ్రి దానిని బట్టి నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు నైనా స్తోత్రములు తండ్రి నేను మీతో పాటు లేచి పరలోకంలో నీతో పాటు ఉన్నప్పుడు మేము పైన వెతికితే ఈ లోకంలో మేము చిక్కబడం ప్రావ తండ్రి కాబట్టే అపోస్తుడైన పౌరు నేను క్రీస్తును సంపాదించుకున్నటకు సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంట కుప్పగా భావించుతున్నానన్నాడు ప్రభ ఎందుకంటే క్రీస్తు యేసునకు కలుగు ఉన్నతమైన బహుమానం లోకంలో ఎంత సంపాదించుకున్నా మేము ఎంత ప్రాయసపడినా ఎంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నా ఈ లోకము దాని ఆశ గతిచ్చిపోతుంది కానీ నాయన నీ పిలుపు ఏర్పాట్లో నిత్యము చేసుకొని నిన్ను సంపాదించుకొని ప్రభ ఈ లోకంలో నుండి వేరుపరచబడి ఈ లోకం నుంచి దూరమయ్యి నీ చిత్తాన్ని జరిగిస్తే దాని ద్వారా వచ్చే బహుమానము కాబట్టి ఆ బహుమానం కొరకు మేము ప్రయాస పడాలా దాని కొరకు మా జీవిత కాలం అంతా తండ్రి నీకు తగినట్లుగా నిన్ను పోలి నీకు మాదిరిగా నీ అడుగు నడుచుకునే జీవితం దయచేయమని తండ్రి నాలో ఏమైనా అపరాధములు పాపములు నాలో ఏమైనా నీ పట్ల ఆయాసకరమైన జీవితం ఒకవేళ నేను కలిగి ఉంటే అది ఏ ద్వారా అయినా కానీ ప్రభ నీ ఆజ్ఞేయమన్నా అతిక్రమించుంటే నన్ను క్షమించి ఇక మీదట ప్రభ ఎలాంటి లోపాలు లేకుండా తప్పులు లేకుండా తండ్రి నాయన చక్కని మార్గంలో త్రోవలో నడిపించే దేవుడు అలానైనా సరైన మార్గంలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు నాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె సర్వాధికారి సర్వ సర్వశక్తి ఆకాశమురంతరం దేవుడు మీకు వంద గర్చిన కాలం అంతా కూర్చోని కనికరంతో ప్రేమతో మిమ్మల్ని అందరినీ కాల్చి కాపాడుతూ వస్తున్నందుకే మీకు వంద వరకు మిమ్మల్ని సచీవులుగా ఉంచి ఆయన ప్రభాని సన్నిధి ఈ సన్నిధిలో ప్రవాహన్ అయిన పాల్గొనుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వంద పాటల ద్వారా మహిళలు పాపం ద్వారా మాతో మాట్లాడుతూ విషయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభావ తండ్రి పాపంలో చీకటిలో ఆయన భయంకరమైనటువంటి జ్ఞాన ప్రభా జీతంలో మీరు ఉంటున్నప్పుడు ప్రేమ చేత మమ్మల్ని కనిగిరించారు ఆ కలువురు శివుల ప్రభావ మీరు పెరిగిన దెబ్బల ద్వారా మా పాపంలో అన్నింటినీ మీరు వినిపించారు ఆయన ప్రభావ మమ్మల్ని బిడ్డలు కానీ రాజ్యంలో యుగాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభుత్వ తల్లి ఆయన ప్రభావ లోకంలో అందరు పాపం చేసి దేవుడు లేచి మహిమను పొందలేకపోతున్నారు ప్రభావ అవును తండ్రి మీరు ఉన్నతమైన తలంపులు ఉన్నతమైన ఆలోచనలు కలిగిన దేవుడు మనిషిని ప్రభావ ఎంతో విలువైన వ్యక్తిగా చూసిన దేవుడు ప్రభావ కానీ మనుషుల తల్లిని పుణీకరించి లోకాన్ని వెంబడిస్తున్నారు లోకాన్ని ప్రేమిస్తున్నారు ఆయన ప్రభావ నీవే నిజమైన దేవుడు అని నీవే సత్యమని నీవే మార్గం ఆయన ప్రభా నీ ద్వారా తప్పనైనా హరలోకం చేరలేమని ఎంత చెప్పిన విని వారి ప్రభా అటువంటి మనుషులు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయనలో మీరు వారిని ప్రేమిస్తూ ఉన్నారు ఆయన మీరు వారిని జ్ఞాపకం చేసుకునండి నా ప్రభావ చెప్పబడిన వాక్యాల్ని ఆయన వారి హృదయాలను నా ప్రభావనైనా మారు మనసు పశ్చాత్తాపం పొందినైనా ప్రభావ రక్షణ పొందుతున్న సహాయపడండి జీవంగా అంగములుగా చేర్చబడి గ్రహించండి నా తండ్రి ఆయన విత్తబడ్డ మాటను మీరు ఫలింపజేయండి రక్షణ పొందిన తల్లి భయంతో ఒ మా రక్షణ కొనసాగించుకోవడానికి అనుగ్రహించండి ఈ ఆజ్ఞానుసారంగా చిత్తానుసారంగా ముందుకు పోవడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నారు అంతా అంత మాత్రమే కాదు ప్రభావిని శాంతిత సమయంలో మీ ప్రియులను బట్టి నన్ను మీద మొరపెట్టుకుండగా మీరు ప్రతి జ్ఞాపకం చేసుకోండి ప్రతి మా సిస్టర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానం అనుగ్రహించండి ఆయన భార్య భక్తుల మధ్య మీ సమాధానం అనుగ్రహించండి ఆయన వారి మధ్యలో ఉన్న ప్రభావ ఆటంకం కలిగిస్తున్న ప్రతి చీకటి శక్తులను అంధకార శక్తులను మీరు దూరపరచండి యశు క్రీస్తు నామంలో ప్రభావ ప్రతీదీ నన్ను మీరు దూరపరిచేవారు కుటుంబంలో తను మీరే కట్టమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవాన తండ్రి శ్రీనివాస్ బద్రుని మీరు జ్ఞాపకం చేసుకోనండి తన తను మీరు ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి నేను మీ సాక్షిగా మీ నామం మహిముకరంగా ప్రార్థిస్తున్నాను ప్రభావ రేణుకాంటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ అంటిని ముట్టండి తాకండి మంచి ఆరోగ్యంగా ఇచ్చండి ప్రభావ తనకున్న ప్రతి బలహీనతల నుంచి అనారోగ్యాల నుంచి ప్రభా యశు క్రీస్తు నామంలో మీరే తాకి సంపూర్ణమైన స్వస్థలు అనుగ్రహించండి ప్రభా తన పంటని కూడా ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకోనండి నైనా నా ప్రభా తల్లి ఆపరేషన్ గురించి కూడా నా తల్లి మీ పాదాలు చేద్దర పెడతాను మీరు కార్యం జరిగించుకుని ప్రార్థిస్తున్నా ప్రభావ కవి సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా కవిస్టర్ మంచి ఆరోగ్యం దేయండి నా ప్రభావ తన కుటుంబంలో మీ పనులతో శాంతి సమాధానం అని గ్రహించండి ఆయన తండ్రి ఆయన కూడా ప్రభావం మారుమని స్పోయి రక్షణ పొందడానికి సహాయపడండి ఆయన సిస్టర్ యొక్క బిడ్డల్ని నేను జ్ఞాపకం చేసుకోనండి వారి చెట్టుని కంచవేయండి వారికి మంచి జ్ఞానం తెలియచేట్లను వారి భవిష్యత్తులో దీవించండి ఆశీర్వించండి నేను భయభక్తులు గారికి పేరు సహాయపడండి నేను వరకు నాటం గలని తొలకించి నినామానికి తగ్గ మీ సాక్ష్యం నేను విడుకమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తాని రాజన్ బ్రదర్ బట్టి నీ పాదాలు చెంత మరో పెడుతున్నాను జ్ఞాపకం చేస్తున్నాడు రాజన్ బ్రదర్ తండ్రి అల్కహాల్ స్పిరిట్ నుంచి విడుదల పొందాలా గొప్ప దేవా మీరే స్పిరిట్ నుంచి విడిపించండి తాగు సంపూర్ణంగా మానాలా ప్రభావ కుటుంబంలో నీ పనులతో శాంతి సమాధానం ఉండాలా ప్రభావ ప్రతి చీకటి శక్తుల నుంచి పాప పాప శాపాల నుంచి మీరు విడిపించండి నా ప్రభా భార్య భర్తను నాయన కుటుంబంగా కలిసి నిన్ను స్థుతించడానికి కోపం గ్రహించండి నా తండ్రి నాయన బ్రదర్ కూడా మంచి జాబ్ అనుగ్రహించండి గొప్ప దేవ మీ గొప్ప కార్యము వారి జీవితాల్లో జరిగించి మీ సాక్షిలో నిలబెట్టుకోమని ప్రార్థిస్తాను నా తండ్రి ఎవిచల వృద్ధిని చేసుకోనండి నా ప్రభా బ్రదర్ తండ్రి కిడ్నీ లీవర్ హార్ట్ ప్రాబ్లమ్స్ తో పాల్పడుతుండగా మీరే సహాయపడండి నాన్న ప్రభా పార్టీ ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి నా తండ్రి నేను తన వృద్ధాప్యంలో ఉండగా మీ సహాయం అనుగ్రహించండి ప్రతి శరీర బలహీనతను మీరు స్వస్థపరచండి సంపూర్ణమైన మారు మనసు రక్షణ మీరు అనుగ్రహించండి గొప్పదేవ నా తండ్రి కుటుంబంలో మీ సమాధానాన్ని అనుగ్రహించండి నా ప్రభు కుటుంబం అంతా కూడా తండ్రి అయినా మరమించుకుని రక్షణ కొలితను అనుగ్రహించండి నా తండ్రి పట్ల బాధ్యత కలిగిన కుటుంబం ఉండడానికి మీరు సహాయపడని సాధిస్తున్నాను తండ్రి అదేవిధంగా ప్రభావ కామ శిస్టర్ని బట్టి రామచంద్ర ప్రదర్ని బట్టి నా తండ్రి రాజేష్ బ్రదర్ని బట్టి మీ పాదాల చంద్రుమని పెడుతున్నాను ప్రభావ నా తండ్రి క్యాన్సర్ తోనైనా వారిని బాధపడుతుంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి క్యాన్సర్ తనం నుంచి తనాన్ని తొలగించండి ప్రభావ మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి నాయన ప్రభావ రక్షణ మీరు బిడ్డలైతే ప్రభావ రక్షణ అనుగ్రహించండి వారి కుటుంబంలో తండ్రి శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి ఆయన ఎంతో ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ ప్రభావ తండ్రి మీరే నాయన కావాల్సిన ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం ఇం గొప్ప దేవ అదేవిధంగా సిరి బ్రదల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి శ్రీల్ బ్రదలో తమ్ముడిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రినైనా వారి నా తండ్రినైనా వారిని పట్టుకు వేస్తున్న ప్రతి చీకటి శక్తుల అంధకార శక్తులను మీరు దూరపరచండి ఆయన ప్రభ సంపూర్ణంగా నీళ్ళు కొనసాగడానికి సహాయపడండి ఆయన సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం నా తండ్రిని వేపించడానికి ఒక అనుగ్రహించాను తండ్రి వారిని ప్రభ వారి భవిష్యత్తును మీరు దీవించండి ఆశీర్వదించండి నినామానికి భయంకరంగా మీ సాక్షులుగా వారిని లేవనైతే మనం ప్రార్థిస్తున్నాడు అదే లక్ ఈ రోజున విజ్ఞాపం చేసుకోనండి మంచి ఆరోగ్యం దయచేయండి నా తండ్రినైనా ప్రభ వారి డాడీకి అతనికి మధ్య సమాధానం అనుగ్రహించండి ఆటంకిస్తున్న ప్రతి చీకటి శక్తులను మీరు దూరపరచండి ప్రభా కుటుంబం అంతా కలిసి శాంతి సమాధానంగా ఉండడానికి సహాయపడండి అందరూ కట్టుబడిని అనుగ్రహించండి నా ప్రభావ వారంతా కూడా తండ్రి మీకు సాక్షులుగా ఉండడానికి సహాయపడని ప్రార్థిస్తున్నాను రీతిగా ప్రభా స్వరాజను బట్టి పాదాలు చెత్త మొదలు పెట్టినా చేస్తాను నా ప్రభా కుటుంబంలో మీ సమాధానాన్ని అనుగ్రహించడం మంచి ఆరోగ్యం దాంట్ అతను ప్రతి ఆటంకాలు తొలగించడం జీవిత శక్తులను తొలగించడం ప్రభావ ప్రతి అవసర తగ్గ తాను మహిమేశ్వర్యంలో తీర్చి ప్రభా ప్రాబ్ ఇబ్బంది పడుతుందిగా మీరే జ్ఞాప్యం చేసుకోండి ప్రభావిని మీరు ఏమేమి చేయాలని చెప్పినది ప్రభావం ఆ తండ్రి నేను వీడిన తండ్రి మంచి ఉద్యోగం అనుగ్రహించండి నేను జీవితంలో స్థిరపరచండి నేను ప్రభా మీరు నేను ఉన్న స్థితికి లేవనెత్తండి పరిచయలోను అన్ని విషయాల్లో తను పండించినప్పుడు అనుగ్రహించడం సాధిస్తాను ప్రభా తిన్న ప్రతి ప్రదర్శన మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి కుటుంబాల్లో మీ పనులకు శాంతి సమాధానం మేము మన అనుగ్రహించి ఒక దేవతి ఇబ్బంది కలిగించండి మీ నా మనకి మేము తన వారు తండ్రి నైనా ప్రభావం ప్రతి ఒక్కరి మీ చేత మెరిగినైనా దాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి సహాయపడము ప్రతి చోట మీరే మాకు నేను ఇంతవరకు మాకు తోడుగా వస్తున్న విధానం కొరే మీకు వందనాలు కృతజ్ఞత స్తోత్రము చెల్లిస్తాను మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లించుకోండి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థితి పెడుకుంటున్నాను మన ప్రభుత్వ మన ప్రభు నిసుకొక కృప సమాధానం కనికరమ ప్రేమ ఆదరణ నడిపించి మనందరికీ సదాకాలం చూడాలి ప్రైజ్ లాడ్ రవి చాలా బెదర్ అందరికీ